కొన్ని చిత్తం పిల్లలు మంచిగా ఉన్నాయనుకో చాలా తక్కువ ఏం కాస్త ఇంత గందరగోళం ఉందని ప్రజలు అమాయకంగా ఎగబడుతున్నారని తెలియ ఆయన ఎలాగైనా కొంత డబ్బు కట్టమని ఏది పరేక్షన్ అమ్మో కంపెనీ ఉంటే ఏముంది లేదులే ఇంకా ఆ రోగ్యంలోకి అదే మన అదృష్టం ఇంకొక తాజా ఏంటండి మన దీక్ష ఉండే చీట్ ఫండ్ కంపెనీ దాంట్లో వేలకు వేలు పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా వెర్చి నోరు కొట్టుకుని ఏడుస్తారు పాపం కొన్ని అయితే అప్పు చే కృష్ణ గోవిందో మాటవేది పాడమ్మా పాడరా